మూడు వందల ఎనభై ఎనిమిది వీని చూచియయిననేము నిరతి పొందగలేము పూనిమా బ్రతుకిందు పరుల వేడగబోవు పరనిందకు జ్వరవు పరపురుషార్థమే ఫలవృక్షలెల్లా నరులమై ఘనులమై నానా బుద్ధులిరిగి పొరి బ్రతుకులిందు పొలదాయగా కామక్రోధాదులు లేవు కామతత్వమెరగవు కాడనైనా శిలలివి దీమసము గలిగియు తెలివి గలిగియును భూమిలో మా బ్రతుకిందు పొలదాయగా ఒకరి కొలువబోవు ఒక ఒక మాని గూడు చెరి ఉండు పక్షులాడనాడ ఒక శ్రీ వెంకటపతి నమియుండలేము ఒకేము మా బ్రతుకిందు బోలదాయగా